సిస్టర్స్ కి అందరికీ ప్లీజ్ అన్నాడు దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ ఆరాధన కూర్చుని అందరికీ శుభాగులు అందునాయి ఏసు నామందరికీ సమాధానము ఇదీనమంతా ఈ దేవుడు తన కృపలో మనం దాచి పత్రపరిచి ఒక సాయంకాలం ఆయన స్థుతి ఆరాధించి ఆయన వాక్యస్వరం ఏంటో మనకి ఇచ్చిన సమయం బట్టి దేవుడికి స్థుతి చెల్లిద్దాము దేవుని నామానికి మహిమ కలుగునిగాక మరి స్టార్టింగ్ ప్రార్థన నేను తర్వాత వెన్న పాట పడతారు సోత్రం దేవం పరుష్తి పరిష్తిర తండ్రి ఏసయానికే వందనాలు చెల్లిస్తున్నాను తల్లి దివా పశువు అండా దేవా ఇంకే కృతజ్ఞతాస్తి స్తోత్రాలు చల్లిస్తున్నాం ప్రభాతాన్ని దేవాళి దినం అంతా ఖర్చు కాపాడి బాబా ఇక సాయంకాలం అంత తల్లి అయా మాకు ఇచ్చిన యొక్క బట్టి ఒక సన్నిధి బట్టి బాబా వందనాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభా దేవా ప్రేమయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తల్లి శివన్ గల దేవా జివాధిపతి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతాన్ని అయా దేవా ప్రభా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడి దేవా ఏసయా మరి పాఠం ద్వారా మీరు మా పొందని దేవా మరి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి మరి రాని రాణిని వారిని గృహ వచ్చేటట్టు సహాయం అనుగ్రహించండి దేవా మరి సమస్యలు ఉన్నా తని మరి ప్రతి సమస్య నుంచి విడిపించి నడిపించండి దేవా దేవా వచ్చి ఒక ఆసక్తి కలిగించండి ప్రభా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండియా మాకు తండ్రి ప్రభా మేమంతా ఒక కుటుంబం ఉన్నాం తండ్రి ప్రభా మాకు చేసిన ప్రతి మేళ్ళకే వర్ణనం తండ్రి ప్రభా మరి గ్రూప్ ఉన్న ప్రతి వారిని కూడా భద్రపరచం దేవా మరి తల్లి తండ్రి మరి వాక్యాలు ఎవరైతే వింటున్నారో ప్రప వాళ్ళందరూ కూడా తల్లి మారు మనసు రక్షణ దా తండ భయానికి వందనాలు చెల్లిస్తున్నాం తన్ని ఎవరైతే వింటున్న వాళ్ళకి తన్ని విశ్వాస బలం దే ప్రభావ ప్రతి సమస్య నుంచి విడిపించిన దేవా ఏసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాయ్యా తండ్రినికే వందనాలు వేయాలచ్చా దేవాది దేవా ప్రభా తండ్రి ప్రభావి చిత్తం అయినా పరిలోకముందు దేవా ప్రభా మరి యొక్క భూమి అందరూ మా దేశం అందరి మా కుటుంబాలు నెరవేరం కాక తండీ ప్రభా అయా మేము ఉన్నామంటే అది నీ కృపనీ దయా ఆశీర్వాదం తల్లి నీకు హనికరమే ప్రభాతండి అయా ప్రభా మం ప్రతి దినం కాల్చి కాపాడి ప్రభా అయా చెల్లిస్తున్నాం తండ్రి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ప్రభా మా దేశాన్ని రక్షించని ప్రభాతం అండి అయానికి చెల్లిస్తున్నాము దేవాది దేవా ప్రభాతాన్ని దేవా దినాల్లో ప్రభాతాన్ని భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభాతాన్ని అయా మీ స్వరం ప్రతి వినిపించి ప్రభావం బలపర్చని శక్తితో నింపండి ప్రభావ మీ సేవలో కూడా బలంగా వాడు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఆ మీరు తోడినైనా ప్రభా మరి పరిశుధాత్మ నడిపింపు దయచేసి ప్రభా మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మధ్యన రవన్న పాట పాడతారు పాట పాడదాండా వెనుక నిలవో ఏ సు బ పయ వెనుక నిలవో ఏ సు బ పైలువే ని గూరిగా నాడు వుడా వెనుక జవే యాకే నిలవో ఏ సు బయ వెనుక జవేకే నిలువుసు బండపై మునుగూచుండే నీ జీవనావా దాటించు వారెవరు మునుగూ చుండే నీచీవనావా దాటించు వారు వారు ఏసు ప్రాబుండే దాటించువాడు ఏసు ప్రాబుండే దాటించువాడు నీ దూ చుక్కని సే నీ దూ చుక్కని నాడువు డువను వెనుకంజవే యాకయే నిలువు ఏసు బండాపై వెనుకం జవేకే నిలువు ఏసు బండాపై వచ్చేను ఏసు ఈ లోమునకు తెచ్చే నీకు రక్షణ వచ్చేను వేసు ఈ లోకమునకు తెచ్చే నీకు రక్షణ అక్షయుడు తెరచే నిశ్చయముగా అక్షయుడు తెరచే నిశ్చయముగా మోక్ష ద్వారా మునీకే మోక్ష ద్వారా మునీకే సివే నీ గోరిగా నాడో ఎవనుడా వెనుకజవే యాకయే నిలవేసు బండాపై వెనుకజవే యాకయే నిలవేసు సి పాపములకై రక్తము కార్చెను సిలువాలు ఏసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వసించినా విమోచించును విశ్వసించిన ముక్తిని పొందేదవు ముక్తిని పొందేదవు సిలువే నీ గోరిగా నాడు వెనుకజవే యాకయ నిలువు ఏసు బండపై వెనుకజవే యాకయే నిలువు ఏసు బండాపై ప్రేమాసు వార్త ప్రకటిం పబడిను ప్రియులారంగ ప్రేమార్త ప్రకటిం పబడిను reelara randi nede me ullamulaku priyamaina ese me ullamulaku priyamaina ese shanti nichedi raju shanti nichedi raju siloveniguriga naado yavunuda వెనుకేసు అలోలియా మన మధ్య ఉన్న అంతమంది సిస్టర్ గారు వాక్యం షేర్ చేస్తారు ప్రైజ్ లోడ్ మీరు వాక్యం షేర్ చేయండి ప్రైజ్ లోడ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లోడ్ ఏ సూక్రీస్తున్నాము మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించుకున్నాము పరలోకపు తండ్రి పరిశుద్ధుడా దేవాతి దేవ రాజాతి రాజా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన ప్రభా విధనంత ప్రభా కాచీకరుణించి ప్రభా కాపాడిన విధానం కొరకై నీకు వందనాలు ప్రభా స్లు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన ఈ లోకంలో ప్రభా ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి నీకే వందనాలు నాయన పరిశుద్ధ ఆత్మడా నీకే స్థుతి స్తోత్రాలు తండ్రి అయ్యా గొప్ప భాగ్యాన్ని మాకు నీకే వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాల నాయన సాయంకాల సంఘంలో ప్రభా అీ వాక్యం మనం ధ్యానించుకుంటున్నాం ప్రభా అమ్మ జలం మీ దిహండి నాయన యసు నీకే వందనాలు వాక్యం చెప్తున్నాకు ప్రభా మీ తోడ ఉండండి తండ్రి నీ పరిశుద్ధ నింపండి తండ్రి పరిశుద్ధడానికి వందనాల తండ్రిని పర్లోక మర్మాలు ప్రభా మాతో మాట్లాడండి నాయన పరిశుద్ధుడా నీకే వంధనాలు శృతులు స్తోత్రాలు ఆయన పరిశుద్ధుడా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన పాటల ద్వారా ప్రభా మీరు మహిం పొందారు తండ్రి నీకే వంధనాలు చెల్లించుకుంటున్న తండ్రి ఈ ఆరాధన అంతట్ల మీరు తోడుండే ప్రభా ప్రతి ఆటంకాన్ని తొలగించండి సైతం దుర్ నిబంధించండి అసయ నీకే వంధనాలు చెల్లించుకుంటున్నా నాయన ప్రతి ఆటంకం తొలగించే తండ్రి మీరే నాలుగుని ప్రభా మీరే మాట్లాడమని నీ పరిశుద్ధి ఆత్మ ఏసయ్య పరిశుధనామమును ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె కీర్తనలు నూట నలభై ఆరు కీర్తన మొదటి అధ్యాయము యహోవాను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతించము నా జీవిత నేను యహోవాను స్థుతించేదను ఇక్కడ అంటున్నాడు మహారాజు అంటున్నాడు యహోవాను స్థుతించుడి యహోవాన్ని స్థుతించుడి ఆయన ప్రాణంతో కూడా అంటున్నాడు నా ప్రాణమా యహోవాను స్థుతించడి మనము దేవుణ్ణి ఎంతసేపు మనం దేవుణ్ణి స్థుతిస్తున్నాం అసలు దేవుణ్ణి స్థుతిస్తున్నామా ఆయన స్థుతించడానికి మనకు టైం దొరుకుతుందా మనము దేవుణ్ణి ఇక్కడ స్థుతిస్తాం స్థుతిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంటు ఇక్కడ అంటున్నాడు యహోవాను స్థుతించము నా జీవిత నేను యహోవాను స్థుతించేదని అంటున్నాడు నా ప్రాణమా యహోవాను స్థుతింపము నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను నా దే నా బ్రతుకు దినాలన్నిట్లో కూడా నేను దేవుణ్ణి కీర్తించేదను అంటున్నాడు ఎందుకంటే దేవుడు స్ముతులకు ఆతుడు ఎక్కడ ఇద్దరు కూడి నా నామం స్థుతిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానంటాడు యేసు ప్రభు ఆ అక్కడ ఏ కుదువా ఉండదు ఎందుకంటే మనం దేవుణ్ణి స్థుతిస్తా ఉంటే దేవుని దూతలు దిగుతారు మన స్థుతుల మధ్యలో దేవుడు సింహాసనం వేసుకొని ఉంటాడు అందుకే దేవుడు దావిదు మహారాజు ఆ యొక్క సత్యాన్ని కాబట్టి మొదట దేవుణ్ణి స్థుతిస్తాడు నా ప్రాణమా నీవు ఎహోవాను స్థుతించము ఎందుకంటే నువ్వు దే దేవుడు దిగుతాడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు ఉండకాల ఏ సైతాను ఉండలేదు ఏ మంత్రాలు ఉండలేవు ఏది కూడా ఏ కొదువు కూడా ఉండదు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి దేవుడు యశుప్రభు మనతో ఉంటే మనకి ఏది కూడా కొదువుగా ఉండదు అందుకే దావిదు మహాలాచుడు అంటాడు నా ప్రాణమా నీవు యహోవాన్ని సన్నిధించుము నా జీవిత కూడా నీవు దేవుణ్ణి సన్ని రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మట్టి పాలగుదురు రాజుల చేతనైనాను ఏ మనుషుల చేతనైనాను రక్షణ రక్షణ కలగదు అంటున్నాడు రాజుల చేతనైనాను నరుల చేతనైనాను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మట్టి ఏ మనం ఎవరి కూడా నమ్మకం పెట్టుకోకూడదు మన మనుషులను నమ్ముకుంటే మనుషులను నమ్మొద్దు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు మాట వేస్తారు దాన్ని నెరవేర్చరు ఆ మాట మీద వాళ్ళు నిలబడరు చేస్తాను ఇదిగోనికి సహాయం చేస్తానని అంటారు వాళ్ళు సహాయం చేయరు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు మాట వేస్తారు మాట తప్పుతారు అయితే వాళ్ళు నమ్ముకోవద్దంటున్నాడు మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాల వారి ప్రాణము వెడలిపోవులు వారి మట్టిపోలేము ఏ మనుషులు కూడా మనుషుల్ని ఎవరు కూడా మనము నమ్మద్దట ఎవరిని కూడా మనము మనుషులను ఆశ్రయించొద్దంట వాళ్ళు ప్రాణము వెడలిపోవును వారు మట్టిపాలగుదురు ఎవరికి యాకపో దేవుడు సహాయకుడవను ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలంట యాకబు దేవుడు ఎవరికి సహాయుడవును ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకొనో వాడు ధన్యుడు మనం వేసు ప్రభు మీనా మనము ఆశ పెట్టుకుంటే మనము దండిలం అంటాం సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన అన్ని ఆకాశాన్ని భూమిని భూమిలో ఉన్న సమస్తమును మనుషులను ఆకాశ పక్షులను రకరకాల కూరగాయలను రకరకాల పండ్లను ప్రతి జాతిని అన్నిటినీ దేవుడు సృష్టించిన దేవుడు ఈ లోకమును ఉన్న అన్ని కూడా దేవుడు సృష్టించిన దేవుడు కాబట్టి మనము సృష్టికర్త అయిన దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలంట ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు ఆయన మా ఆయన మాట ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు మాట ఇస్తే కూడా తప్పేవాడు కాదు బాధపరచబడి ఆయన న్యాయం తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును బాధపడుతుంటే బాధ బాధలో ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి శ్రమల్లో ఉన్న వారికి ఎవరికి ఏ కష్టం ఉన్నా కానీ బాధపడి వారందరి కూడా ఆయన సహాయుడు అంటారు ఉన్నాడు ఆయన న్యాయం తీర్చి దేవుడుగా ఉన్నాడు ఆకలి వారికి ఆహారము దయచేయను ఎవోవా బంధింపబడిన వారిని విడుదల చేయను దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయను సైతాన్ని కొంతమందిని బంధించ వాళ్ళను రోగి కొంతమందిని తాగుబోతులుగా కొంతమందిని ఆ వ్యాధిగ్రస్తులుగా ఏదో ఒక అనారోగ్యం పెట్టి వాళ్ళని సైతాను బంధించి పెడతది పాపంలో వాళ్ళను బంధించి పెడుతుంది కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళని బంధకంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు బంధింపబడిన వాడిని కూడా దేవుడు విడుదల చేస్తాడు యహోవా గుడ్డివారి కన్నులను తెరవజేయువాడు అయినా తండ్రి లేని వారికిను విధవరాకును ఆదరించువాడు యసు ప్రభువు మాట తప్పని దేవుడు అందరికీ దేవుడు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఏ మనుషులైనా కూడా మనము ఏ మనుషులైనా నమ్ముకోవద్దంట వాళ్ళ మీద మనము ఆశలు పెట్టుకోవద్దంట యాబు దేవుని మీద యసు ప్రభు మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన మనల్ని మన ఆశలన్నీ దేవుడు తీర్చిదేవుడుగా ఉన్నాడు వాళ్ళు ఎవరైతే ఆశలు పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులు అంటున్నారు ఇక్కడ లూకాసు వార్త ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము మతేసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఇరవై వచ్చినంలో ఇరవై ఒక్క యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు శ్రీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కణాన స్త్రీ యొక్కతో వచ్చి ప్రభు దావి కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకు ఆయన అందుకన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు యేసుప్రభు తూరు శీదోనుల ప్రాంతంకి వచ్చిండు అక్కడ ఇదిగో ఆ ప్రాంతం నుంచి స్త్రీ ఒకటే వచ్చి ప్రభా నా దావిద కుమారుడా నన్ను కరుణింపు దేవుని దగ్గర వేడుకుంటుంది ఆమె ఎవరి గురించి వేడుకుంటుందంటే ఆమె కుమార్తె విషయమై దేవుణ్ణి దేవుని దగ్గర కేకలు వేస్తుంది దేవుణ్ణి బతి మార్కుంటుంది ఇక్కడ యేసుప్రభు దగ్గరకు వచ్చి ఉద్దా ప్రభు దావీ కుమారుడా నాకు నన్ను కరుణించవు నా తే దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని యేసుప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేస్తా ఉంది అందుకే ఆయన ఆమెతో ఒక్క మాటను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఈమె యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్తలేడు దావిదు కుమారుడా నాకు నన్ను కరుణించము నా కుమార్తెకు దయ్యం పట్టింది అని ఆమెను స్వస్థపరిచయ్యా అని చెప్పి యేసుప్రభు దగ్గరకు వచ్చి కేకలేస్తుంది అయితే యేసు ప్రభు ఏమో ఆమెకేమీ చెప్పటం లేదు సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు అయినా ఈమె గమ్ముకుంటలేదు కేకలేస్తూ ఉంది ఓ దావిదు కుమారుడా నా కుమార్తెను స్వస్థపరచు అయ్యా నన్ను కరుణించని యేసు ప్రభు వెంబడి వెళ్తా ఉంది ఆయన శిష్యులు చూసి అయ్యా ఈమె ఈమెను పంపించే ఈమె మన వెంటనే వస్తుంది ఈమెను పంపించేయంటే అప్పుడు యేసుప్రభు ఆగుతున్నాడు శిష్యులు వేడుకుంటుండ్రయ్యా ఈమెను పంపించే అయ్యా ఈమె మన వెంటనే వచ్చి కేకలేస్తుంది అంటే అప్పుడు యశుప్రభు ఆగిండు ఆయన ఇస్రాయల్ ఇంటి వారై నర్శించిన గొర్రెల యొక్కకే గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదు నేను ఇస్రాయల్ ప్రజల కోసం వచ్చిన ఈమె కణాను స్త్రీ అంటే అన్యురాలు ఈమె వచ్చి యేసుప్రభు ఒక అన్యురాలు వచ్చి యేసుప్రభు దగ్గర వేడుకుంటుంది అయ్యా నాకు మట్లా దయ్యం పట్టింది ఆమెను స్వస్థపరిచి మనీ దగ్గర వేడుకుంటుంది అప్పుడు యేసుప్రభు అంటున్నాడు నేను ఇస్రాయేళ్లు గొర్రె నశించిన గొర్రె ఎద్దుకు వచ్చిన ఆయనకు ఆమెకు ఉత్తరము ఇస్తున్నాడు ఇస్రాయేళల్ ఇంటి వారై నశించిన గొర్రె గాని మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదు అని అంటాడు ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అయినా ఇవంటుంది నేను నశించుకోని ఇస్రాయల్ గుర్రెందుకే నేను వచ్చినా కానీ నా ఇస్రాయల్ జనాంగం కోసం నేను వచ్చిన వేరే ఎవరి దగ్గరికి నేను రాలేదు అంటే అయినా అంటుంది అయ్యా నాకు సహాయము చెయ్యి ఆయనకు మ్రొక్కుతుంది ఆయన పాదంలో మీద పడి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా అప్పుడు యశుప్రభు అంటున్నాడు పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల నుండి పడు రొట్టె ముక్కలు పడుముక్కలు తిను కదా అని చెప్పాను ఆమె అంటుంది నిజమే ప్రభా నేను కుక్కలా కుక్క పిల్లలు యజమానులు తింటుంటే మీరు యజమానులు ప్రభా నువ్వు యజమానుడివి మీ నేను కుక్క అని తగ్గించుకుంటుంది ఆమె యజమానులు కూడా తినేటప్పుడు కొన్ని మొక్కలు జారి కింద పడతాయి కదా ప్రభా అనని ఆమె ఎంతో తగ్గించుకొని యశుప్రభు దగ్గర ఆమె కుమార్తె గురించి ఆమె మొక్కుకుంటుంది యేశు దగ్గర సహాయించి ప్రభాని అయితే యశు ప్రభు అంటున్నారు అమ్మాసు అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరిన నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను అయితే ఏసు ప్రభు అమ్మా నీ విశ్వాసము గొప్పది ఆమెకి ఎంత విశ్వాసం ఉందో అని దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీకు నీ విశ్వాసం చొప్పున నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పింది ఆ గడియలనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది మనం కూడా యేసు ప్రభు వెంట మనం అట్లా కేకలేస్తున్నామా ఈ స్త్రీ ఒక అన్నిరాళ్ళ ఉండి కూడా దేవుణ్ణి ఎంతో ఆశ్రయిస్తుంది దేవుని దగ్గర ఎంతో ప్రాధాయపడుతుంది గతిమాలుకుంటుంది ఆయనకు మొక్కుతుంది అయ్యా నాకు సహాయం చే ఆయన వెంబడి ఆయన ఎటుపోతే ఆయన ఎంబడే వెళ్తుంది అయ్యా నా కుమార్తెకు సహాయం చేయి నా కుమార్తెను బాగు చేయని మనం కూడా అట్లా అడుగుతున్నామా దేవుని దగ్గర అట్లా తగ్గించుకుంటున్నామా నేను కూడా కుక్క లాంటిదన్నే ప్రభా యజమానులు తినేటప్పుడు బల్లం మీద నుంచి పడతాయి కదా అని ఆమె ఎంతో తగ్గించుకొని దేవుని ఒక దేవుని యొక్క స్వస్థత ఆమె కుమార్తెకు స్వస్థత వచ్చింది అంత కాబట్టి ఆమె విశ్వాసాన్ని దేవుడు చూసిండు నీ విశ్వాసము నీవు కోరినట్లు నీకు అవునుగా కాని అట్లా మనం కనాని స్త్రీ లాగా దేవుణ్ణి బతిమాలుకుంటున్నామా దేవుని దగ్గర వేడుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా ఆయనను స్థుతిస్తున్నామా ఆయనను బతిమాలుకుంటున్నామా అని మనము మనము అలాగ మనము మనం పరీక్షించుకోవాల లూకాసు కూడా అంటాడు లూకాసు వార్త ఏడో ధ్యాయము ముప్పై ఆరో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను ఆయన ఆ పరిచయని ఇంటికి వచ్చి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలైన ఒక స్త్రీ ఏసు పరిచయని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొక్క ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరు వాటికి కూసాను ఇక్కడ పది చేయులలో ఒక ఆయన వచ్చి యేసుప్రభుని పిలుస్తున్నాడు సీమోన్ ఆయన అయ్యా మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలయ్యా అని యేసుప్రభుని పిలుస్తున్నాడు పిలిస్తే యేసు ప్రభు కూడా ఆ పరిచయని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేయటానికి కూర్చొని ఆ భోజన బంతిలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి ఏడుస్తా ఉంది ఒక అత్తరు అత్తరుగుడ్డి తెచ్చి ఆయన పాదముల మీద పోసింది తల వెంట్రుకలతో వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆమె ఏం వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ఇటు వెనుక తట్టు వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లతో ఆయన ఏసుప్రభు పాదాలను ఆమె తడుపుతుంది కన్నీళ్లతో తడిపి ఆయన తల ఆమె తల వెంట్రుకలతో ఆయన యేసుప్రభు పాదాలను తుడుస్తుంది అత్తరు వచ్చి ఆయన కాళ్ళకు పూస్తుంది ఆయన పాదములను ఆమె ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి కూశాను ఆమె యేసుప్రభు పాదాలని కన్నీళ్లతో కడుగుతుంది ఆయన తల వెంట్రుకలతో యేసుప్రభు పాదాలను తుడుస్తుంది ఆయన పాదములను ముద్దు పెట్టుకోవటం ముద్దు పెట్టుకుంటా ఉంది ఆయన పాదాలకు అత్తరు పూసింది అయితే అక్కడ ఉన్న ఆ అవన్నీ చూస్తున్నాడు ఈమె ఈ స్త్రీ వచ్చి యేసు ప్రభుని ముట్టుకుంటుంది ఈమె ఈయన ప్రవక్త అయితే ఈయనకన్నీ తెలుస్తుంది కదా ఈ యొక్క పాపాత్మరాలు వచ్చి యేసు ప్రభు పాదాలు ఎలా పట్టుకుంటది అని చెప్పి అక్కడ అక్కడ గుసగుసలు ఆడుకుంటుండే ఒకరు ఒకళ్ళు ఈయన తెలుసు కదా ఈయన ప్రవక్త కదా ఈయనకు అన్ని తెలుసు కదా మరి ఈ స్త్రీని లేన ఎలా ముట్టుకొనిస్తున్నాడు అనని ఆమె ఎంతో వేదనతో పశ్చాత్తాపంతో ఆయన యశుప్రభు కాళ్ళును కన్నీళ్లతో యశుప్రభు కాళ్ళను కడుగుతుంది తల వెంట్రుకలతో స్త్రీలు అన్నిటికంటే ఎక్కువగా తమ తల వెంట్రుకలను ప్రేమిస్తారు ఆ యొక్క ఘనత కూడా తెచ్చుకొని ఆ యొక్క పాదాల దగ్గర ఆమె పెడుతుంది ప్రభా నీకైనా ఘనమైంది ఏది లేదు ప్రభు అని చెప్పి ఆమె తల వెంట్రుకొలతో యేసుప్రభు పాదాలను తుడుస్తుంది అక్కడ తీసుకొచ్చి యేసు ప్రభు పాదాలకు పూస్తుంది అంతగా దేవుని దగ్గర ఆమె బ్రతిమలాడుకుంటుంది యేసు ప్రభు పాదాలను అంతగా తగ్గించుకొని దేవుని దగ్గర ఏడుస్తూ ఆమె పాపములన్నీ ఆమె ఒప్పుకునింది అందుకు యేసు సీమోను నీకొక మాట చెప్పవాలని ఉన్నానని అతని తనగా చెప్పుమనేను అప్పుడు వేసు అప్పు ఇచ్చి ఇద్దరికి అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్తులుండేరి వారిలో ఒకడు ఐదు వందల దీనారములను మరి ఒకడు యాభై ఉండేరి అప్పు తీర్చిటకు వారి యొద్ ఏమీ లేకపోయాను గనక అతడు తన అతడు వారిద్దరిని క్షమించాను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించానో చెప్పుమనేను అందుకు సీమోను అతడు అతడి ఎవరికి ఎక్కువగా ప్రేమించాను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించిటివి అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా ఈ స్త్రీని చూసిచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను ఈమె ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెంగా క్షమింపబడును వాడు కొంచెముగానే ప్రేమింపబడినని చెప్పి నీ పాపము క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను ఇక్కడ యేసు ప్రభు ఆ పాప ఆ ఒక్క స్త్రీని చూస్తున్నాడు సీమోను అక్కడ అందరు గుసగుసలాడుకుంటున్నారు ఈయన ప్రవక్త అయితే ఈయన ఈయనకు తెలుసు కదా అన్ని ఈ స్త్రీని ఎలా తన పాదాలను తనెలా ముట్టుకొనిస్తున్నాడు అన్నప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతున్నాడు ఒకరికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా అప్పు తీర్చలేకపోయినరు కానీ అప్పు తీర్చమన్నప్పుడు ఇద్దరు దగ్గర తీర్చడానికి శక్తి లేక వాళ్ళు తీర్చలేనప్పుడు ఆ యజమానుడు ఆ ఇద్దరిని క్షమించి ఇద్దరిని ఒకరికి యాభై దీనారములు ఒకరికి ఒకరేమో ఎక్కువ అప్పు ఉన్నారు యాభై దీన ఒకరు యాభై దినారములు తక్కువ ఉన్నారు ఒకళ్ళు ఏమో ఐదు వందల దీనారములు ఒకరు ఐదు అప్పు ఉన్నారు ఒకళ్ళు యాభై దినారములు అప్పు ఉన్నారు వాళ్ళిద్దరిని చెల్లించమన్నప్పుడు వాళ్ళ దగ్గర లేకపోగా వాళ్ళు అయ్యా మా దగ్గర లేవని బతింలాడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా యజమానుడు క్షమించిండు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటారు ఎవరు ఎక్కువ దేవు ఆయన ప్రేమించినట్టు అని అంటే ఎవరు తప్పులు ఎక్కువగా క్షమించబడ్డయో వాళ్ళు అని నాకు తోచుచున్నది అని అప్పుడు సీమోను నా ఇం నేను వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోటానికి నువ్వు నాకు నీళ్లు ఇయ్యలేదు నునైతే నా తల నువ్వు అంటలేదు ఆ ఆ రోజుల్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వస్తే ఒకళ్ళుకొకళ్ళు ప్రేమ ముద్దులు పెట్టుకుంటారు అనమాట పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ముద్దు పెట్టుకుంటారు అలాగా నువ్వు నన్ను గనపరచలేదు నేను ఇంటికి వస్తే నువ్వు నా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి నన్ను నువ్వు గనపరచలేదు కానీ నువ్వు నన్ను ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకోలేదు కానీ ఈ స్త్రీ నా పాదములు వదల్లేదు తన కన్నీళ్లతో నా పాదమును తడిపింది తల తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది నువ్వు నన్ను ఇంటికి పిలిచినావు కాని భోజనం కట్టావు నువ్వు నన్ను అంత గనపరచలేదు ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తల తుడిచింది అత్తరు కాళ్ళకు పూసి నన్ను ఎంతగానో ఈమె గనపరిచింది ఆమె ఎంతో పశ్చాదాంతో ఏడుస్తుంది యేసుప్రభు పాదాల దగ్గర యేసుప్రభుని చూడంగానే ఆయన మాటలు వినంగా ఆయన మాటలు వినంగానే ఆమె హృదయంలో పశ్చాత్తాపము వచ్చింది కాబట్టి యేసుప్రభు దగ్గర తప్పులన్నీ ఒప్పుకొని కన్నీళ్లతో దేవుని దగ్గర ఒప్పుకొని ఆమె సమాధానంతో రక్షణ ఆమె పొందుకున్నది యేసుప్రభుని అంతగా ప్రేమించింది ఆమె తల వెంట్రుకలతో కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి దేవుణ్ణి అంతగా ఆమె గనపరిచింది దేవుణ్ణి అంతగా ప్రేమించింది దేవుని దగ్గర ఆమె తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపము పొంది ఒక క్షమాపణ ఆమ పొందుకుంది ఆ ఒక రక్షణ మనం కూడా దేవుని దగ్గర కన్నీళ్లతో మనం దేవుణ్ణి దేవుణ్ణి మనం బతిమలాడుకోవాలా ఆయన కోసం అంతగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకు మనము తగ్గించుకోవాలా ఆయన కోసం మనము మనుషులు మనుషుల కోసం కాదు కానీ మనుషులు ఎవరు సహాయం చేయరు కానీ ఆమే దేవుని దగ్గర బతింలాడుకుంది తగ్గించుకుంది ఒక రక్షణ ఆమె పొందుకుంది మనం కూడా దేవుని దేవుని విషయం మనం ఎన్నో విషయంలో తప్పిపోతా ఉంటాము పరిమానము మనము పరీక్షించుకుంటున్నామా మనకు దేవుడు పరలోక పిలుపును ఇచ్చిండు పర్లో ఈ లోకంలో మత్యశ్వ వార్తలో కూడా అంటాడు మతేసు వార్త పదమూడు అధ్యాయం పదో వర్షంలో ఉండట్లు పర్లోకము మర్మములు పర్లోక మర్మములు తెలుసుకుంటాము మీకు అనుగ్రహింపబడి ఉంది అని దేవుడు మత క్రైస్తవులుగా మనము ఉన్నప్పుడు మనకి పర్లోక మర్మాలు మనకు అసలు తెలీదు మధ్య సువార్త మతేస్తు వార్త పదమూడు అధ్యాయము పదకొండవ వచనంలో అంటాడు రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి కానీ వారికి అనుగ్రహింప పడలేదు కాబట్టి మనకు దేవుడు పర్లోక మర్మాలు దేవుడు మనకు తెలుసుకోటానికి దేవుడు మనకు అను అనుగ్రహించిండు ఆ మార్గము పర్లోకానికి ఎలా వెళ్లాలో ఆ మార్గము దేవుడు మనకు చూపించిండు ఇక్కడ మనం చూస్తున్నాము అదే లూకాత పదిహేను అధ్యాయము పది పదిహేను అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక స్త్రీ ఉంది ఇక్కడ ఏ స్త్రీకైనా పదిహేను లూకాత పదిహేను అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏ కైనను పది వెండి నాణయములు ఉండగా వాటిలో ఒక నాణయము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికు వరకు జాగ్రత్తగా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగు పిలిచి నాతో కూడా సంతోషించడి నేను పోగొట్టుకుని నాణయము దొరికినదని వారితో చెప్పును కదా ఇక్కడ ఒక స్త్రీ స్త్రీ ఉంది ఆమె దగ్గర పది వె నాణయాలు అది వెండి నాణయాలు ఆమె దగ్గర ఉంది అయితే ఆమె ఒక నాణ్యము పోగొట్టుకుంది పోగొట్టుకుంటే ఆ స్త్రీ అనుకుంటుంది ఆమె ఏం చేస్తుంది అంట నాణ్యం గురించి నా దగ్గర తొమ్మిది నాణ్యాలు ఉన్నాయి కదా ఈ ఒక్క నాణ్యమే కదా పోయింది పోతే పోనీ అని ఆమె అనుకుంటలేదు నా కాడతో నాణేయాలు ఉన్నాయి కదా ఇది చాలా అని ఆమె అనుకోవటం ఆ తో ఆ జారి ఎక్కడో పోగొట్టుకున్న గురించి ఇల్లంతా ఊడుస్తుంది ఎక్కడ పోగొట్టుకున్నానని ఇల్లంతా వెతుకుతుంది వెతికి చివరికి ఆ నాణ్యాన్ని కనుక్కునింది ఇరుగు పొరుగు వారితో కూడా నా సంతోషంలో మీరు పాలు పొందుకోండి ఇక్కడ దేవుడు కూడా మనతో అంటున్నాడు మనలో దేవుడి ఆత్మ ఫలాలు మనకి దేవుడు ఇచ్చిండు ఏదొక్కటి కొదువైనా కూడా మనము మనల్ని పరీక్షించుకొని అయ్యే మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అది దేవుని సన్నిధిలో మనం వెతికితే దేవుడు మనకు ఆ స్త్రీకి ఎట్లా వెండి నాణయం దొరికిందో అట్లా దేవుడు మనకు కూడా మనం ఏదైతే మనలో ఒక అవిధి అయితే మనలో ఉంటే అది దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాము దేవుడు ఆ పోయిన దాన్ని మనకు దేవుడు తిరిగి ఇస్తాడు అన్నమాట తిరిగి ఇస్తాడు అయితే ఇక్కడ మనము దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండాలా ఉదయంన మనము దేవుని సన్నిధిలో మనము కనపడాలా వేకువ జామున లేచి దావిదు మహారాజు అంటాడు నేను వేకువ జామున నేను నా దేవుని సన్నిధిని నేను వెతుకుతాను నా ప్రార్థన సిద్ధం చేసి కాల్చుకొని నా దేవుని కొరకు నేను కాల్చుకొని ఉంటాన ఉంటానని ఆ కాలంలో కూడా నిర్గమ్మ కాండంలో పాతని కూడా ఇస్రాయల్ ప్రజలు వాళ్ళకు పర్లోక మన్నాను దేవుడు ఇస్తాడు అవి వాళ్ళకి చెప్తాడు మీరు ఉదయమే లేచి మీ ఒక్కొక్కరు ఎవరికి ఎవరు ఎంత కావాలనో అంత మీరు సమకూర్చుకోండి ఎవరికి వాళ్ళే ఎవరి కుటుంబానికి వాళ్ళే ఒక్కొక్కరికి ఎవరు ఆహారం మీరు వాళ్ళు ఉదయ కాలం నా ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది మంచు లాగా ఆ మంచు అంతా మన్నా ఉంటది అక్కడ అది ఒక్కొక్కరు ఎవరికి ఎంత కావాలో అంత కూర్చుకోమని ఇస్రాయల్ ప్రజలకు చెప్తాడు అయితే వాళ్ళు ఆ పొద్దున్నే సీకార్తలేసి ఆ మన్న వాళ్ళు తీసుకొని ఆ దినమంతటికి వాళ్ళు ఆహారము వాళ్ళు తిను చని అయితే సూర్యుడు వచ్చేసరికి ఆ సూర్యుడు వెలుగుకు ఆ ఎండకు ఆ మన్నా కరిగిపోతుంది ఇంకా ఎండబడినాక అది ఆ ఆ మన్నా దొరకదు వాళ్ళకి ఎప్పుడు దొరుకుతుందంటే ఉదయ కాలంలో ఒక్కొక్కళ్ళు ఎవరు ఎవరికి వాళ్ళు లేచి ఆ ఆహారము వాళ్ళు కూర్చుకొనిండ్రు అలాగే మనం కూడా ఉదయ కాలం దేవుడు ఆ ఉదయకాల కృపతో మన నింపుతాడు నింపుతాడు మనం వేకువ జామునే దేవుని సన్నిధిలో ఆయన ఆయన ఎందు మనము గడిపితే ఆ దినానికి కావలసినంత కృప ఆ నడిపింపు అన్ని కూడా ఆ విజయవంతంగా ఆ దినంతా కూడా దేవుడు జయించే శక్తిని మనకు ఇస్తాడు ఇక్కడ కొత్త నిబంధనలు కూడా అంటాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు అంటాడు మోషత కూడా అంటాడు నా ఉదయ నా సన్నిధిలో నా దగ్గర నువ్వు నిలబడు అంటాడు అక్కడ నీకు నేను బోధిస్తానని కాబట్టి మనం ఉదయం కాలంలో లేచి దేవుడిని సన్నిధిలో మనం వెతికితే ఆయన ఆ దినమంతా నూతన కృపతో నూతన బలముతో దేవుడు మనము నింపుతాడు అంట దేవుడు మనల్ని నింపుతాడు మనం వేసు ప్రభుని మనం స్పుతించే ఉండాలా అయితే నీ పూర్ణ ఆత్మతో నా నీ పూర్ణ నీ పూర్ణ నీ పూర్ణ నీ దేవుడైన యహోవాను ప్రేమించవలను ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మనము ఒకరితో ఒకరు సంభాషించుకోవాలంట ఆయన కార్యాలన్నిటి కూడా మనము మాట్లాడుకోవాలంట ఇక్కడ విషయ గ్రంథము విషయ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచనంలో నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైనా ఎక్కువ ఇలాగ సెలవు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యో అనగు నేను నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవలో త్రోవలను నిన్ను నడిపించును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగము నీ సంతానము ఇసుక విస్తారమగును నీ గర్భ ఫలము రేణువు అనే విస్తరించును ఇక్కడ అతడు నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైనా యహోవా ఇలా సెలవు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడునైనా యహోవాను నేను నీకు ఉపదేశము చేయుదును నీకు ప్రయోజనం కలగాల ప్రయోజనం కలిగినట్లు దేవుడు మనకు ఉపదేశము చేస్తాడంట నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించును ఎప్పుడు నడిపిస్తాడంటే ఉదయ కాలంలో లేచి ఆయన సన్నిధిలో మన కూర్చొని ఆయనకు స్థుతి చెల్లిస్తుంటూ దేవుడు మనకు సమీపంగా ఉంటాడు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తుంటే ఆయన మన మధ్యలో దిగుతాడు కాబట్టి ఆయన మనకు పల్లొక ప్రతి ఒక్క మర్మాలు మనకు ప్రతి ఒక్క సంగతులు దేవుడు మనతోటి మాట్లాడుతాడు ప్రంటునుడు నీకు ప్రయోజనం కలిగినట్లు ఎగోవనకు నేను నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించగలను నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగము వలెను నీవు నువ్వు దేవుని ఆజ్ఞలు నీవు నీవు ఆజ్ఞలను నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను దేవుడు ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపమంటాడు దేవుడు ఆజ్ఞలను మనం పాటించాలని ఆయన మాట ప్రకారం మనం జీవించాలని ఆయన మాట ప్రకారము మనము నడవాలని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు అట్లా మనం నడిచిన ఆల నడిచిన నీ క్షేమము నది నీ నీతి సముద్ర ఉండును మనం అట్లా దేవుడు మాట ఆలకిస్తే మనకు నది మనకు విస్తారమైన దేవుడు మనకు ఇస్తాడంట నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగము వలెను గుండును నీ సంతానము విస్కరేణు వలె విస్తరించును దేవుడు అంతగా మనల్ని విస్తరించుతాడు ఇక్కడ మనం దేవుని ఆజ్ఞలు మనము జాగ్రత్తగా మనం ఆలపిస్తే దేవుడు మనల్ని ఎంతగానో దీవించి దేవుడుగా ఇక్కడ కీర్తనలు యాభై ఒక్క కీర్తనలు కీర్తనలు యాభై ఒకటి అంటాడు నీవు యాభై ఒకటి పదహార వచనంలో నీవు బలిని కోరు వాడవు కావు కోరినలా నీకు అర్పించేదను దగనబలి బలి కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవ విరిగి నలిగిన నీవు ఆలక్ష్యము చేయవు ఇక్కడ అంటున్నాడు నీవు బలిను కోరేవాడవు కావు కోరితే నీకు అలాగే నేను అర్పించేవాడిని దగన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు మనము మనము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు మనం విరిగి నలిగిన హృదయంతో దేవునికి మనము ప్రార్థిస్తే అది దేవునికి ఇష్టమైన బలులు అంటాం విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని నలగొట్టుకుంటే మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలక్ష్యము చేయడంట అయితే ఇక్కడ పది దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంను ఆలక్ష్యం చేసే దేవుడు కాదు మళ్ళీ దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు అర్పించే కూడా మనము ఉండాల దేవుడు చేసిన మేళ్ళు మనము కృత ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే కూడా మనము ఉండాల అక్కడ పది మంది కుష్ఠరోగులు ఉంటారు వాళ్ళు యేసు ప్రభు వస్తారు ప్రభువ మా కుష్ఠరగము తొలగించాయ్యా అని యేసుప్రభుని వేడుకుంటారు యేసు ప్రభు అంటాడు మీరు వెళ్ళుడి మీరు బాగుపడతారు అంటే వారు వెళ్ళుతుండగానే పది మంది కుష్ఠరోగులు బాగుపడిపోతారు అయితే పది మంది కూడా తిరిగి వారు ఒక్కాయన వచ్చి యేసుప్రభువ అయ్యా దేవుణ్ణి నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వంద నాలు అయ్య థ్యాంక్స్ జీసస్ అని చెప్పి ఆయన పాదముల మీద పడతాడు కృతజ్ఞతతో ఆయనని స్థుతిస్తాడు మనకు కూడా దేవుడు ఎన్నో మేల్లు మన జీవితంలో చేస్తాడు ఆ ప్రార్థనలో మనము ఇవన్నీ కూడా కలుపుకోవాలా దేవునికి కృతజ్ఞత స్థుతులు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నువ్వు లేకపోతే నేను ఏమై నేను నా జీవితం ఎలా ఉండేదో ప్రభా నన్ను నువ్వు రక్షించినవు నా జీవితంలో ఇన్ని మేలు చేసినావు ప్రభాని దేవుని మనం కొనియాడుతున్నప్పుడు ఆయనను మన కృతజ్ఞతా స్థుతులతో దేవ మనం దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు ఆ ప్రార్థన కూడా దేవుడు ఆ లక్ష్యము చేయడంట చేయడు ఇక్కడ కీర్తనలు నాలుగో అధ్యాయము కీర్తనలు నాలుగో అధ్యాయము ఒకటో అధ్యాయము నా నీతికి ఆధారము అవి దేవా నేను నేను నాకు ఉత్తరేమో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసుకున్న వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నా నీతికి ఆధారమగుదేవ మనం మనము దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం కాబట్టి దేవుని నీతి మనలో మన నీతి కాదు కాని దేవుని నీతి నా నీతికి ఆధారమగుదేవ అంటాడు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరేమో ఇరుకుల విశాలత కలుగు మనం ఎంత ఇరుకులో ఉన్నా కూడా దేవుడు మనకు విశాలత కలుగజేస్తాడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించింది ఇక్కడ దావిదు మహారాజు కూడా దేవునికి ఎంతో తగ్గించుకునే దేవునికి ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ నల్లారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదురు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు ఎగోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చిన్నాడని తెలుసుకొనుడు నేని యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకించిన దేవుని కార్యాలు మనము నిర్లక్ష్యం చేస్తుంటాం దేవుని కార్యాలు మనము పట్టించుకోము మనం ఎలా ప్రార్థన చేసుకో ఎలా ప్రార్థన చేయాలా ఆయన సన్నిధిలో మనం ఎలా తగ్గించుకొని మనల్ని మనము తగ్గించుకొని ఎలా ప్రార్థన చేయాలా అని మనకు తెలియదు అందుకంటాడు ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చేదురు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొని చున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మరుపెట్టగా ఆయన ఆలోకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీరు ఉదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యహోవాను నమ్ముకొనుడి ఇక్కడ అంటున్నాడు భయము పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలు మనము భయమునుంది పాపము అంట దేవుని భయము మనలో ఉంటే మనము పాపము ఏ పాపంలో కూడా మనము చేయమంటుండడు నీతియుక్తమైన బలు అర్పించు యహోవాను నమ్ముకొనిడి అంటాడు నీతియుక్తమైన బలులు అంటే మనం యథార్థంగా నీతిగా నడుచుకుంటేనే అదే దేవునికి మనము బలి అర్పించినట్టు నీతిగా యదార్థంగా మనలో ఏ పాపము ఏ అబద్ధము ఏ మోసము మనలో లేకపోతే అదే దేవునికి ఇష్టమయంగా ఆయన మన పడకల మీద ఉండగానే మనకు మేలుతో నింపే దేవుడుగా ఉన్నాడు ఇక్కడ కీర్తనలు ఎనభై యొక్క కీర్తనలు కూడా అంటాడు నా ప్రజలారా ఆలకించుడి నేను మీకు ఈ సంగతి తెలియజేద్దును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఏడల ఎంత మేలు అన్య దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు అన్యల దేవతల ఒకదానైనా నీవు పూజించకూడదు ఐ అంటాడు ఐగిప్త దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడైన యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపేదని అంటాడు నోరు ధరిచి బాగా దేవుణ్ణి స్థుతిస్తే మన నోటిని దేవుడు ఆయన వాక్యాలతో ఆయన మేలులతో మన నోటిని నింపుతాడు నీ నోరు బాగుగా తెరువు నేను దాన్ని నింపేదను దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్మతో మనం మనం నోరుదడిచి బాగా దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మను అన్య భాషలను ఆయన కృప మనల్ని నింపుతాడు కృప దేవుడు మనల్ని అలంకరిస్తాడు పరిశుద్ధ అలంకారం ధరించుకొని యహోవాకు నమస్కారం చేయమంటాడు అదే దేవుడు మనల్ దగ్గర కోరుకునేది పరిశుద్ధ అలంకారము దరించుకొని ఎవోవాకు నమస్కారం చేయడం అంటున్నాడు నేను ఎవరు బాగుగా తెరవమో నేను దాన్ని నింపుతాను అంటుండు ఇక్కడ అయినను నా ప్రజలు నా మాట అలకింపకపోయి ఇస్రాయేలులు నా మాట వినకపోయిరి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు తమ హృదయములను కాఠిన్యములకు వారు అప్పగించరి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్రాయేలు నా మార్గములను అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును దేవుడు అంటాడు ఇస్రాయేలు అయ్యో నా అయ్యో నా జన్లారా నా మాట వింటే మీకు ఎంత మేలు అని అంటాడు ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుతో కొట్టుతు అంటాడు ఇంకా పదహార వచనంలో అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించేదను కొండతేనతో వారిని తృప్తిపరచేదను అంటడు అతి అనుగ్రహించి అనుగ్రహించి నేను వారిని పోషించాడ మంచి శ్రేష్టమైన మంచి గోధుమ పంటతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంటా కొండతేనెతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాను అంటాడు ఇంకా తొంభై ఒక టెక్వీ పండ్ల కనుక అంటాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అతను నా నామంను ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరుస్తాను దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను అంటాడు ఎప్పుడు ఇవన్నీ ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్తాయంటే మనము మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయనకు మనము సమయం ఇచ్చినప్పుడు ఆయనను మనం స్థుతించినప్పుడు ఎంతో గొప్ప రక్షణ దేవుడు మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు లెక్కలేలని మేలులు ఆశ్చర్య అద్భుత కార్యాలన్నీ దేవుడు మన ఎడలో చేసినాడు కాబట్టి ఆ మేలులు ఆశ్చర్య అద్భుత కార్యాలన్నీ తలంచుకుంటూ దేవునికి మనం ఆయన వైపు తిరిగి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ ఆయన్ను స్థుతిస్తూ ఆయనకు ఆయన దగ్గర మనం సమయం పెట్టి మనము ఆయనను వెతికినప్పుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల దేవుడు నెరవేర్చుగా దేవుడిగా ఉన్నాడు మనం నోర్ తెచ్చి దేవున్ని స్థుతిస్తూ నీ నోరును నేను నింపుతాను అంటాడు ఇంకా కీర్తనలా అంటాడు నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేంపుతాను అంటాడు లాస్ట్ వాక్యము సామెతలు సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై వచనం నా కుమారుడా నా మాటలను ఆలకింపము నా వాక్యములకు సెవియగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలిగిపోయి ఇయకము నీ హృదయ మందు వాటిని భద్రము చేసుకును దొరికిన వారికి అవి జీవమును సర్వ ఆరోగ్యమును ఇచ్చును కంటూ నా కుమారుడా నా మాటలు నువ్వు నా నా వాక్యములకు చెవియొగ్గుము అంటుండ్రు దేవుని వాక్యములకు మనము చెవియొగ్గాలంట నీ కన్నుల ఎదుటి నుంచి కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకును దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకొను అంటాడు మూర్కపు మాటలు నీ నోటికి రాణీయము అంటాడు ఇక్కడ ఈ నా వాక్ నా వాక్యాన్ని నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరుతాయి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకోమంటున్నాడు ఇంకా సామెతలు మూడో అధ్యాయంలో నా కుమారుడా నా ఉపదేశమును మరొకము మూడో అధ్యాయము మొదటి వచ్చినంలో నా కుమారడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోను అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరమును శాంతిని నీకు దయచేయను నా కుమారుడా నా దేవుని యొక్క మనము మరువద్దంట ఆయన ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గై కొనాలంట ఎవరో మనుషులు చూస్తారని వాళ్ళు సంతోష మనము చేయొద్దు కానీ దేవుడికి భయపడి మనం హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను మనం గై అప్పుడు దీర్ఘాయువుతోను అవి దీర్ఘాయువును సుఖజీవము గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను దయను సత్యమును నిన్నెన్నడూ విడిచి కోనీయకుమంటాడు ఇవన్నీ నీ హృదయం అనే పలక మీద దయను సత్యను ఎన్నడూ నేను విడిచిపోనికము వాటి కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయం అనే పలక మీద రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి మానవుల దృష్టి ఎందున నీవు మంచివాడనని అనిపించుకుంటావు మన స్వబుద్ధిని మనము ఆధారము చేసుకోవద్దంటే దేవుని ఆజ్ఞలలో మనం ఆలకించితే ఆయన మాటల ప్రకారం మనం నడుచుకుంటే మనకు క్షేమం కలుగుతుంది నది వలె అది కూడా నది వలె మనకు క్షేమము కలుగుతుంది మనకు ఎన్నో మేలులు మనం దేవుని దగ్గర పొందుకోవాలని దేవుడు మనం మనలో దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి మనము ఆయన ఆయన ఇష్టానుసారంగా మనము జీవిస్తాము ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ వందనాలు శ్రోతలు సూత్రాలు నాయన పరిలోకి తండ్రి పరిశుభానికి వందనాలు అయ్యా ప్రభా ఏ యొక్క సత్యవాక్యాలు మాకు ఇచ్చి నవ్వుతాండి యేసు ప్రభా సాయంకాల సంఘంలో ప్రభా మాతో మాట్లాడిన విధానం కొరకై వందనాలు తండ్రి మీ ఆజ్ఞా ప్రభా మేము హృదయపూర్వకంగా గై కొనాల మా హృదయం పాలక మీద మేము రాసుకోవాలా దేంట్లో నుంచి కూడా మేము తొలగిపోవద్దు ప్రభా అనుదినము ప్రభా నిన్ను స్తించి వారుగా ప్రభా మేము నిన్ను గణపరిచి వాళ్ళుగా ఉండాలా యశుప్రభా నువ్వు ఇచ్చే సర్వాంగు సర్వాంగ కవచం ధరించుకోవాలా ప్రభావ యశూప్రభాని పరిశుద్ధాత్మను మేము అనుదినం పొందాలా ప్రభా ఆ కాలంలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా పరలోకం నుంచి మొన్న తండ్రి మన్నాను ఇచ్చిన దేవుడు ప్రభా ఆకాశం నుంచి మన్నా కురిసింది ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కావాల్సిన ఆహారం కూర్చుకుంటారు ప్రభా మేము కూడా అలాగా ప్రభా ఉదయ కాలంలో లేచి ప్రభా నిన్ను స్వారుగా నిన్ను మయమపరిచేవారుగా మేము ఉండాలా ప్రభా నీ సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించాలా ప్రభా నీ అక్కడికి మేమందరం కూడా సిద్ధపడాలా ప్రభా అటి కృప మా ప్రతి ఒక్కరు కూడా దయచేయమని తండ్రి బట్టి వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కృప కనికరము ప్రేమ సమాధానం నడుపురొచ్చిన మనందరికి లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన ప్రైజ్ అందరికీ ప్రైజ్ Amen praise Amen. The, the Lord sisters, brothers sisters and face the Lord praise the Lord everybody praise, praise, praise, praise the Lord everybody brothers and sisters praise the Lord praise the Lord, Lord.